ణిజ్య వీణాలయంతి మదా సా మధుల వాక్ విలాస మాంద్రీలద్యుతిపోమీ మాతంగ కన్యా మనస స్మరామి రెండు గంటల కంటే ముందు వచ్చి అలాగే సమయాన్ని జీవితంలో పాటిస్తే జీవితం దానికంటే రైతు గంటల వెళ్ళిపోతూ ఉంటుంది అదే సూక్ష్మంగా కృషితో విధానాన్ని చెప్పంగా సమయాన్ని జీవితంలో సమయాన్ని మేము అరవై ఏళ్ళ వాళ్ళము మేము ఇప్పుడు జరిగిన ఇప్పుడే చదవడం జరిగిన్నాం చేయాలి सबक नमस्कार अभी मित्रुड़ रवींद्रिचयवाक्यो क्यों प्रारंभयवाक्यू अरवे తనకు అరవై నాకు డెబ్బై రెండు మా నటుడు గారికి నలభై యాభై నలభై నలభై దాకా వెళ్ళొచ్చు వీరి అంత దాకా పోముంటే అంతాకపోతారు ఆ తర్వాత మిగిలింది ఇచ్చేవాడు వాడు ఎందుకు చెప్తున్నానంటే మేము చదివిన కొన్ని పుస్తకాల వల్ల నేడు మాకు ఈ ఆలోచనలు ఈ వ్యక్తిత్వము ఏర్పడ్డాయి అది గనక మీరు ఇప్పుడే గనక చదవటం మొదలు పెట్టినట్టయితే బహుశా మీకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చేసరికి అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు అన్నది ఆయన ఆంతర్యం అంటే అర్థమేమిటి మిగిలిన పనులని మానేసి పుస్తకాలు చదవమంటారా సార్ పనులు మానక్కర్లా సెన్స్ ఆఫ్ పర్పస్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ సెన్స్ ఆఫ్ ప్రాపరైటీ ఇటు నుంచి వద్దాం ప్రాపరైటీ అంటే ఏమిటి ఔచిత్యము ఔచిత్యము అంటే ఏది ఉచితమో ఉచితం అంటే ఫ్రీ అది కాదు మళ్ళీ ఏది ఎప్రాప్రియేటో అది ఉచితం ఉదాహరణకి చదువుకుంటున్న విద్యార్థులు పరీక్షలకు చదవలసిన పుస్తకాలను పక్కనట్టి పెట్టి మేమేదో రికమెండ్ చేసే పుస్తకాలు చదవమని మేము మేము చెప్పకూడదు మేము చెప్పినా మీరు పాటించకూడదు అంటే చె మేం గనక పొరపాటుని చెప్తే అది అనౌచిత్యం అన్నమాట మేము తప్పు చేస్తున్నట్టు లెక్క చెడగొడుతున్నట్టు లెక్క మేము పొరపాటును ఏదో ధ్యాసలో చదవాలయ నువ్వు అని చెప్పి మేము బలవంతం చేసి చెప్పినా దాని ఉచితానుచిత ప్రసక్తి లేకుండా మీరు దాన్ని పాటించడానికి కూలిపోవటం మీరు అనౌచిత్యాన్ని పాటిస్తున్నట్టు అవుతుంది అంటే సెన్స్ ఆఫ్ ద ప్రాప్రియేట్నెస్ ప్రాపరైటీ అని చెప్పని అంటాం నిజానికి నేను గత రెండు నిమిషాల నుంచి ఓ మూడు పదాలు వాడాను ఏ సెన్స్ ఆఫ్ పర్పస్ ఏ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ ఏ సెన్స్ ఆఫ్ ప్రాపరైటీ అనే ప్రాపరైటీ అప్రాపరియేట్నెస్ ఇంగ్లీషు తెలుగు నేను చెప్తూ వచ్చాను అంటే పదం పదం యొక్క అర్థం ఆ అర్థానికి సందర్భం ఎప్పుడు ఏది వాడాలో మన తరఫునా లేక ఇతరుల తరఫున దాని యొక్క ఆంతర్యం ఏమిటో అర్థమైనప్పుడు పద ప్రయోగం మీద కొంత అధికారం కొంత పరిచయం ఏర్పడుతుంది పద ప్రయోగం మీద పరిచయం అధికారం లేకుండా మాట్లాడే సాహసం మనం చేయలేదు మీకు అర్థమైందని అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకోటి ఏం వాడాను నేను ఎ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అన్నారు ప్రపోర్షన్ అంటే పాలు ఇప్పుడు ఇది రెండు పాళ్లు ఇది మూడు పాళ్లు అంటే ఒకదాన్ని ఐదు పాళ్ళగా గనక విభజించినట్లయితే ఇది రెండు పాళ్ళు ఫార్టీ పర్సెంట్ ఇది మూడు పాళ్ళు సిక్స్టీ పర్సెంట్ అని మనం చెప్పినట్టు అయ్యింది బాబు అంటే ఈ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ అన్న పదం ఎందుకు వాడుతున్నాను ఎంత రూపాయి పెట్టాల్సిన చోట రూపాయి పెట్టాలి పది రూపాయలు పెట్టడం తప్పు నూరు రూపాయలు పెట్టవలసిన చోట పది రూపాయలు పెట్టడం తప్పు నూరు రూపాయలు పెట్టాలి పైసా పెట్టకూడని చోట నువ్వు పైసాని విదిలించినా తప్పవుతుంది ప్రపోషన్ ఎంత ఉదాహరణకి మంచి పుస్తకాలు చదవండి మంచి మాటే తప్పే ఉంది కానీ ఈ మంచి పుస్తకాలు ఎన్ని చదవాలి ఎప్పుడు చదవాలి మళ్ళీ ఎలా చదవాలి అనేది వేరే ప్రశ్న అంటే ఒక ప్రపోర్షన్ ఉదాహరణ ఆయన రోజుకొక్క పేజీ చదవయ్యా అని అన్నాననుకోండి మీరేమనుకోకపోతే రేపు ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు కూడా ఇవాళ ఒక పేజీ మీరు చదవచ్చు ఎంత టైం పడుతుంది ఒక పేజీ చదవటానికి అంటే ఆ ప్రపోర్షన్ అనమాట పరీక్షల తొందర లేనప్పుడు మీరు ఎక్కువ చదవచ్చు పది పేజీలు చదవచ్చు ఇరవై పేజీలు చదవచ్చు రెండు పేజీలు చదవచ్చు రెండు పేజీలు కనుక చదివితే వేగం పెరుగుతుంది కానీ లోపల ఇంకటం జరగదు ఇంకినవే మనకు దక్కినట్టు లెక్క ఇప్పుడు మా ఇంట్లో నేను రెండు వందల పుస్తకాలు చూపించి ఇవన్నీ చదివేశానండి అంటే సార్ అంటారు అవునా అందులో ఒక్క నేను ఆచరించడం లేదు ఎందుకు ఒక్క ముక్క అర్థం కాలేదనుకోండి ఎందుకు ఇతరులకు విప్పి చెప్పలేదు అనుకోను ఎందుకు ఆ చదవటం సమయమంతా వృధా చేసుకున్నట్టు లెక్క అందుకని ప్రపోర్షన్ అంటే పాళ్ళు ఎన్ని పాళ్ళు అంటే న్యూమినేటర్ బై డినామినేటర్ అని ఇంగ్లీష్ లో అంటాం ఒక భిన్నంలో పైన అంకె న్యూమరేటరు కింద ఉన్న అంకె అంటే మొత్తం ఒక దానిలో ఇన్ని పాళ్లు ఉన్నాయని కనుక మనం విభజిస్తే అందులో ఎన్ని పాళ్ళు దీనికి ఎన్ని పాళ్లు దీనికి అని చెప్పండి ఇప్పుడు మనకు ఆహార నిద్రాభయబుల్ నిద్రని మనం ఒక రెండు గంటలు కావాలంటే అటు ఇటు సర్దుకోవచ్చు అంటే అర్థమేమిటి మామూలుగా మనం ఆరు గంటలకు లేస్తాం ఐదు గంటలకు ట్రైన్ ఉంది ఆరు గంటలకు లేస్తే ఏమవుతుంది బెడ్ మీదే ఉంటాం మనం అందుకని మూడున్నరకు ఆహారం పెట్టుకుని మనం తయారయ్యి ఇంట్లోంచి బయలుదేరి మనం స్టేషన్కి చేరుకోవాలి అంటే సర్దుకున్నాం అప్పుడు ఏమవుతుంది రైల్లో మనకు నిద్ర వస్తుంది లేదు మామూలుగా మనం పదకొండు గంటలకు పడుకునేది ఆ రోజు ఆ ఊరు చేరుకున్నాక తొమ్మిదిన్నరకే బెడ్ ఎక్కేస్తాం ఎందుకని అడ్జస్ట్మెంట్ బాడీ కంపల్సి టు అడ్జస్ట్ ఒకటి రెండు రోజులు వాయిదా వేసుకోవచ్చు ఎమర్జెన్సీలో ఒక వారం పది రోజులు శరీరం తట్టుకుంటుంది ఆ తర్వాత ఒళ్ళు తెలియకుండా నిద్రపోతాము పగలు రాత్రి తేడా ఆకలి అనేటువంటి విచక్షణ మరచి నిద్రపోతున్నాం అంటే శరీరానికి ఒక సెన్స్ ఆఫ్ బ్యాలన్స్ ఉంది ఒక సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఉంది ప్రపోర్షన్ ని బట్టి మనం కనుక విభజిస్తే అది మనకు సహకరిస్తుంది బాడీ మనకు సహకరిస్తే నువ్వు చేసే పదికి ప్రోత్సహిస్తుంది దాన్ని మనం నిమ్మకాయ పిండినట్టు పిండేసి దాన్ని ఇబ్బందులు పెట్టి దాని మాట మనం తినకుండా దాని తత్వాన్ని అర్థం చేసుకోకుండా మనం మిస్యూజ్ ఎబ్యూజ్ గనక చేసినట్టయితే ఆ ఏమవుతుంది నిద్రపోకపోతే ఆహా ఎన్ని రోజులు ఉండగలవు రోజు తినకపోతే ఏమవుతుంది ఎన్ని రోజులు తినకుండా ఉండగలవు అందుకని ఆ ఎక్స్ట్రీమ్స్ కు వెళ్లకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలా రోజుల పాటు మనం బ్యాలెన్స్డ్ స్థితిలో ఉంటాము లేకపోతే ఇంబ్యాలెన్స్ ఇన్వైట్ చేసినట్టు అవుతుంది ఇంబ్యాలెన్స్ ఇన్వైట్ చేస్తే ఇప్పుడు ఉదాహరణకి రెండు కాళ్ల మీద నిల్చున్నాను మీరేమనుకోకపోతే ఇలా ఒక పావు గంట అరగంట ముప్పావు గంట నేను నిల్చోగలను ఎందుకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి అలా కాకుండా ఒంటి మీద నిల్చోండి సార్ ఎన్సేఫ్ నిల్చుంటాను ఎప్పుడో మనం చిన్నప్పుడు సినిమాలలో చదివాం పుస్తకాల్లో చదివాం ఓ పెద్ద మనిషి ఒంటి మీద తపస్సు చేశాడు అనేక సంవత్సరాలు చెప్పండి నాకు తెలియదు ఎలా చేశాడో నేను చేయలేదు నేను చేయలేనా నాకు తెలుసు ఆయన ఎందుకు చేశాడో ఏం సాధించాడో నాకు తెలీదు అంటే నేను ఏం చెప్తున్నాను బ్యాలెన్స్ కనుక ఉన్నట్టయితే స్థిరత్వం స్టెబిలిటీ నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఎదుట గమనిస్తున్నటువంటి వ్యక్తులకు మీపై విశ్వాసం కుదురుతుంది స్టెబిలిటీ లేనప్పుడు మీ మనస్సే చంచలంగా ప్రవర్తిస్తుంది ఎదుట వాళ్లకు మీ మీద నమ్మకం ఏర్పడదు నమ్మకం లేనప్పుడు గురి అని అంటావు నమ్మకానికి ఇంకొక పదం గురి లేనప్పుడు చెప్పింది వినాలని ఎందుకు అనిపిస్తుంది మీకు వినాలని అనిపించాలి వినప్పుడు ఇక్కడ ఉండటం ఎందుకు అనే అనుమానం మీకు వినప్పుడు వీళ్ళకెందుకు చెప్పాలనే భావం నాకు కలుగుతుంది ఇంత కన్ఫ్యూజ్డ్ థింకింగ్ మనం నాంది పలికినట్టు అవుతుంది అందుకని చేయాలి మీరు వినే విషయాలు మీకు ఉపయోగపడే విషయాలు నచ్చే విషయాలు చెప్పాల్సిన పద్ధతిలో నేను చెప్పాలి అది శృతి మించి చెప్పకూడదు ఏ పాళ్లలో చెప్పలో ఆ పాళ్లల్లో చెప్ప వయస్సుని బట్టి పరిణతిని బట్టి ఇంతకు ముందు మీరు ఇతరత్రా విన్న దాని వల్ల సంసిద్ధపడ్డ మనస్సు స్థితిని బట్టి నేను చెప్పాలి చెప్తే దానివల్ల ఏదో ఉపయోగం ఉంటుంది ఎక్కువ తక్కువ అనేది వేరే విషయం నేను గ్యారంటీ ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు బాగా దున్ని సిద్ధం చేయబడిన పొలంలో నాటిన విత్తనం మొలకెచ్చటం తొందరగా బీడు భూమిలో వేసిన విత్తనం బీడులో వేసిన విత్తనంలానే ఉంటుంది Your mind and heart are ready to receive. Prepare yourself. You can do this <laughs> in your <laughs> life. But you can do this in your life. You can do this in your life. You can do this in your life. అపరిచితులైనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వినటానికి సిద్ధపడి సహృదయంతో వచ్చిన మీకు మీ ఫ్రెండ్ మీరు మొదటిసారి వచ్చారో రెండోసారి వస్తున్నారో పదోసారు వస్తున్నారో మీ ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తే వస్తున్నారో అది మీ ఇష్టం కానీ మీ త్యాగానికి మీరు సిద్ధపడి వచ్చినప్పుడు మరి మేము ఏ ప్రయత్నంతో మేము సిద్ధపడి రావాలి అంటే ఇది మ్యాచింగ్ అనక కుదిరినట్టయితే మ్యాచ్ ఫిక్సింగ్ కాదు మ్యాచింగ్ అనక కుదిరినట్టయితే వీళ్ళు వస్తారు ఇలా ఉంటారు ఇది వాళ్ల మనస్తత్వం వాళ్లకు ఇలా చెప్పాలి ఈ విషయం చెప్పాలి ఇలా చెప్తే ఓ మూడు గంటలు ఇక్కడ కూర్చుని రావడానికి అరగంట యావరేజ్ అటు ఇటు పెట్టుకుంటే నాలుగు గంటలు నాలుగు గంటల పాటు నెలకు ఆదివారం వాళ్ళు త్యాగం చేస్తూ ఉన్నప్పుడు ఆ త్యాగానికి తగ్గ ఫలితం మీకు దక్కాలి ఆ తగ్గ కృషి మేము చేయాలి ఇది ఇందులో ఉన్నటువంటి